మనిషి యొక్క స్వభావం మీరు రూమ్ ఎట్లెక్కి ఉంటారు తమ్ముడి యాభై మెట్లు ఎక్కుంటారు ఒక వ్యక్తి ఆ మెట్టిని కాలు వేసుకుంటుంది బాగు బోర్లా పడేంత అలా ఎందుకు అయింది అంటే ఆ మెట్లలో చేసిందనుకో మీరు ఆ టైంలో మీరు శ్రద్ధ ఏదో ఆలోచిస్తూ ఈ కాలు చోట్ల తీసుకోకుండా ఆ రెండులో ఏదో చేశారు కంగారు పోటీ వల్ల పోటీ కోర్టులకు కంగారు ఎక్కువ ఆ కంగారులో అవి చేస్తూ ఉంటాయి అలాగే మేము చేస్తూ ఉంటాయి ప్రకృతి పని కట్టుకుని మిమ్మల్ని ఎవళ్ళు పనిష్ చేయరు దేవకులు గారు ఎవళ్ళు పనిష్ చేయరు యు ఆర్ నెడ్ బై యూవర్ యూఆర్ పనిష్డ్ యుట్ పనిష్ ఫర్ యువర్ యూఆర్ పనిష్ బై యూవర్ యూఆర్ నాట్ రివార్ట్మెంట్ ఫర్ యువర్ యురిట్ యువర్ రివార్ట్మెంట్ బై యువర్ మెరిట్ ఒకసారి తెలుసుకోవాల్సింది కాబట్టి సుఖ దుఃఖములను ముందు దేవతల నుంచి సపరేట్ తీసేయాలి దాంట్లో ఏవైతే ఉంటుంది దేవతలను ఆరాధించేటప్పుడు నిష్కామంగా ఆరాధించడం అనే ఒక అలవాటు ప్రారంభం ఈ సుఖ దుఃఖముల జంఝాటం నుంచి బయటపడి చేసి పూజ కూడా మీరు అదే పూర్తి అది సుఖ దుఃఖముల జంజాటం నుంచి బయటపడిపోయారంటే మీకు ఈ మీకు ఈశ్వరానుభూతి చాలా విశేషంగా ప్రత్యేకంగా మీకు అనుభవానికి వస్తుంది ఆటంకం శుభరోఖము అది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఇంకా ఉంటాయి శుభదుఖములు ప్రారంభ దేవంగా ఏవో శుభదుఖాలు ఉంటాయి దేహానికి మనస్సుకే ఏవో ఉంటాయి వాటిని ఆత్మధర్మము రూపా సాక్షిగా రక్షించడం అభ్యాసం చేస్తే మీరు దేవన్ముక్తులైకుంటారు ఇది చాలా ఇంపార్టెంట్ నిన్నే మరి మనపక్షం ఆర్థిక సమయంలో చేయలే ఆర్థిక ఎలా అంటే ఆత్మధర్మములని వాళ్ళు దిక్కు వేశారు ఆత్మధర్మంలోనే మాట కూడా వాళ్ళే వాడే మన మన సంప్రదాయం అర్థంలో ఆత్మ నిర్ధర్మకం నిర్గణం దాని ఎందుకు ధర్మాన వీళ్ళు అని విష్ణు చార్ మొదలు చతుర్వుల నుంచి ఏదో గుణాలు చెప్పారు వాటిలో సుఖం దుఃఖం పెట్టి ఇది ఆత్మధర్మములు అని చెప్పారు ఆర్తివులు వాళ్ళతో అర్థ సూత్రం దాంట్లో రాగజ్ఞములు ఆత్మధర్మములు మనస్సు ధర్మములు కావు ఆత్మధర్మములు సుఖ దుఃఖముడు ఆత్మధర్మములు అని చెప్పారు వాళ్ళ కన్వెన్షన్ అని వాళ్ళ పార్టీ మహా విద్వాంసులు వాళ్ళు చెప్పినది ఆత్మధర్మము అని చెప్పారండి మీరు వచ్చి ఆత్మధర్మములు కావాలి అంటారు ఏంటి అది ఎలా కుదుతుంది అని నేను ఒక ఆయన ఆయన చెప్తున్నాడు సోహమశ్మి అంటున్నారు సోహమశ్ని అనకూడదు దాసోహమశ్మి అన్నది అయితే సోహమశ్రీ అని ఎవరు చెప్పారు నేను మీరు చెప్తాను సోహమశ్రీ చె చెప్తోంది సో స్వోహమస్మి బ్రహ్మాహమస్మి అహమస్మి బ్రహ్మైవాహమస్మి మాం గు విస్వాహంతో ఒక విరగాహమాల్లో వస్తుంది మనం కాబట్టి స్వోహమస్మి స్వోహం అని దేవుడు చెప్తాం అక్కడ శుద్ధి అది శృద్ధి చెప్తోంది మనం కొంత అర్గణ చేస్తాం శృతి ఇదే సర్వమైన శృతిలో ఎక్కడైనా దాసోహం స్టే అనే మాట ఉండాలి వే శి ఎక్కడ కూడా దాసోహమ స్టే అనే మాట వీళ్ళందరూ మేము వైదికులను అని చెప్పుకుంటాం వేదంలో ఎక్కడైనా చెప్పారా నామాలు పెట్టుకోకండి లేకపోతే అడ్డంగా పెట్టిపోకండి ఇవన్నీ వేదంలో ఎక్కడైనా చెప్పారా ఎక్కడైనా పెట్టాలి చెప్తున్నారు ఇవన్నీ వీళ్ళు సర్వాధికారంలో పెట్టుకోండి కష్టం దాసోహమస్తుంది ఆయన కష్టపడి అది పాండించం అలా ఉండే ఐతిహం స్వరూపంలో పెద్ద పండుగ ఆయన ఎదురు కూడా ఒకటి శిష్యులు ఉంటాడు ఆయనేమో ఇన్వైట్ చేసి సభాముఖంగా సత్కారం చేసి బంగారు కడియాలో మీరేసి పెద్ద షాలువా కట్టి విషయాలు కట్టి రెండు షావులు కట్టి ఆయన పోలీ పంపిస్తాడు ఇంటికి ఎంటికి కారులో కానీ ఆయన పాండిత్యము ఈ రకంగా గర్భితంలో వేసి తప్పుదారిని పెట్టిన పాటి కాబట్టి ఆయన అలా చెప్పడం అశోహంస్మే ఉన్నారు కాబట్టి ఈ వ్యాధి నుంచి మీరు సోహమస్మే అందోహంస్మే అనుభవం ఉందండి అలా ఉంటుందో ఎక్కడన్నా తెలియదు కానీ ఆయన పండించినట్టు ఆయన పాటించే అంటూ నేను చెప్తున్నాడు కదా ఆయన పాటించే తప్పుదారి వంటి ఈ సాంక యొక్క సిద్ధాంతంలో కూడా తప్పు సిద్ధాంతములు కార్తీకులు ఎలా చేసేసి వాళ్ళు పెద్ద పెద్ద పుష్కరాలు అన్నీ రాజు పెట్టారు గరినాచార్యులు తర్వాత కణాదులు గౌతములు ప్రశస్త పాత భాష ప్రశస్త పాటలు అనే మహాపురుషుడు మందికి వీళ్ళందరూ కూడా పెద్దలు ఇబ్బంది సో కాబట్టి వాళ్ళు చెప్పారు కాబట్టి సుఖరుగా అర్థముగా అయిపోతాయా అలాభో కానీ గౌరవం అయితే అలా ఉంటాయి అతిక తాత్మికం అంటే ఎవరికంటే ఈ యుక్తి వాళ్ళు ఎవసైపు బాధ్యత పార్టీ నుంచి వాళ్ళ కదా తాత్మికమే బాధ్యమే అది ఏమంటున్నారంటే నువ్వు యుక్తితో చూసినా కూడా సుఖం అనేది సుఖముఖం సుఖం ఆత్మధర్మము ఎన్నింటినీ కాదండి సంగ్రహపడుతుంది దానికి వివరంగా చెప్తున్నారు ప్రత్యక్ష విషయ ఆత్మ విశేషత్వం ప్రత్యక్ష గోడ కేరళగా ఉన్నది కేరళని గోడ గోడ ప్రత్యక్ష విషయం ప్రత్యక్షంలో విషయంలో తెల్లదనము ప్రత్యక్షంలో లేదు ఒక కాబట్టి ఒక ప్రత్యక్షానికి మరొక ప్రత్యక్షం ధర్మం అవుతుంది తెల్లదనము గోడ యొక్క ధర్మం ఎందుకంటే రౌడు కూడా ప్రత్యక్ష విషయము ఓకే ఇప్పుడు ఆకాశము నేరంగా ఉండాలి అని అప్పుడే ఆకాశం ప్రత్యక్షం కాదు నేరం ప్రత్యక్షం ప్రత్యక్షమవుతూ ఉండే నేర వర్ణము ధర్మం అవదు కానీ మరి అయినప్పుడు మేము అనుకుంటాం అంటే అజ్ఞానం అకాశంకు నీలవర్ణం అనేది ఉండదు జ్ఞానం చేయాలనుకోవాలి నేను చేయడం కృష్ణానుకోవద్దు ఇప్పుడు సుఖ సుఖదు ఆత్మ ఆత్మ అంటే నేను నేను ప్రత్యక్ష విషయం కాదు నేను మీరు కట్టితో చూస్తే తెలిసి ఇక నేను కాదు ముందు నేను ఉండి తర్వాత ప్రత్యక్షం వస్తుంది ముందు నేను వచ్చి ఆ నేను ఉండి ప్రత్యక్షం చూస్తుంది నేను నా మనస్సు నా ఇంద్రియములు ఈ జగత్తులోకి పెట్టగలు అని నేను ముందు ఉండి తర్వాత ప్రత్యక్షం నేను ప్రత్యక్ష గోచరం కాదు ప్రత్యక్ష బాక బా బాధాయం నేను కరుణ వెనుక మనస్సు వెనుక బుద్ధి వెనుక ఆయన కాబట్టి నేను ప్రత్యక్ష విషయం కాదు అంటే కంటితో చూసి నేను ఉన్నాను అని నేను తెలుసుకుంటున్నారా లేదు కదా అంటే బుద్ధితో ఆలోచించి నేను ఉన్నాను అని తెలుసుకుంటున్నారా లేదు కదా ముందు నేను వచ్చి తర్వాత బుద్ధిను అవన్నీ వస్తున్నాయి కాబట్టి నేను ప్రత్యక్ష భోజనము కాదు నా సుఖము దుఃఖము ప్రత్యక్షంగా తెలుస్తూ ఉంటుంది దోషాలు ప్రత్యక్ష విషయము ఫిజికల్ పెయిన్ తీసుకోండి అది ప్రత్యక్షంగా తెలుస్తూ ఉంటుంది స్పర్శ జ్ఞానంగా తెలుస్తాం ఇక్కడ ప్రత్యక్ష జరిత మనస్సును తీసుకున్నప్పటికీ మీ బుద్ధి తెలుసుకో ఉంటాయి సుఖ దుఃఖములు తెలుస్తూ ఉంటాయి కనుక ప్రత్యక్ష విషయములైన సుఖ దుఃఖములు ప్రత్యక్ష పోచటము కానీ ఆత్మకు ధర్మము లవిత యుక్తి యుక్తము కానీ ఇప్పుడు చూస్తాయి దీన్ని నేను అనుభవించుకునే పరిస్థితి ఎలా ఉంటుందంటే నేను నా చేత తెలియబడే సుఖ దుఃఖములు అయితే నేను ఇప్పుడున్నాను నా చేత తెలియబడే సుఖ దుఃఖములు అవి ఉన్నాయి తెలియబడే సుఖ నేను అనే అనుభవానికి విశేషణములు ఎన్నటికీ కాదావు అని తెలుసుకోవాలి దీనికి అనుభవం ఈ నేను అనుభవపూర్వకంగా ఏదైనా తెలుసుకోవాలంటే ఆ సుఖ దుఃఖములను సాక్షిగా దర్శించాలి ఆ సాక్షి భావంలో ఉండాలి ఎందుకంటే మనము అజ్ఞానము చేత మనస్సుకమై సుఖ దుఃఖములు నేను నా లేని భ్రమలో గెలుస్తూ ఉంటాను అంటే ఆ భ్రమను ముందు బ్రేక్ చేయాలి దానికోసము ఏం చేయాలి సుఖమును పరిశీలించాలి సుఖమును సాక్షిగా దర్శించాలి సుఖం వచ్చిందని జంతువులు వేయడం కాదు సుఖము సాక్షిగా రక్షించాలి దుఃఖం వచ్చిందని ఏడుస్తూ ఉంటూ కదా దుఃఖము సాక్షిగా రక్షించాలి ఎప్పుడైతే మీరు అక్కడ అభ్యాసం చేస్తారో ఆ వివేకము ఒక ఆ స్పేస్ ఆ అభ్యాసం చేస్తారో మీకు ఆ స్పేస్ నేను సుఖదుఖములు ఆ స్పేస్ అంటే అర్థం ఏంటి నేనులో సుఖ దుఃఖములు భాగము కావు అని స్పష్టమైపోతూ ఉంటుంది ఆ యుక్తి తాత్తుకొని యుక్తిని తెలుసుకుని అనుభవానికి జోడించి శుభ దుఃఖములతో మనం ఆ శేషట్టుకుని అందాల్సి ఉంటుంది అంతే తప్ప శుభ దుఃఖములో ఆత్మధర్మముడు అని సిద్ధార్థం పెట్టుకోవడము జగదు అదే మనం తర్కశాస్త్రముల రాసి పెట్టారు కదా వాళ్ళకి తెలియదు అలా చాలా రాసి పెడతారు వాళ్ళకి తెలీదు అంటే చంద్రుడు చుట్టూ భూమి తిరుగుతున్నా కనిపించబెట్టాయి కొనవాడు కొంతమంది కాబట్టి అవి శాస్త్రం ఒప్పుకుంటారు చంద్రుడి బుద్ధుడు తిరుగుతున్నా భూమి చంద్రుడు చుట్టూ చెందుతాయి భూమి కాబట్టి చంద్రుడు గ్రహం మనవాడు కాదు కాదు చంద్రుడు ఉపగ్రహం భూమి గ్రహం భూమిని గ్రహాల్లో లెక్క వేయడం మానేసి చంద్రుని గ్రహాల్లో లెక్క అది ఎలా అంగీకారం అవుతుంది ఇది నాట్ ఏ ప్రాపర్ కలెక్షన్ నవగ్రహంలో మన వాళ్ళు పెట్టినది ఇది నాట్ ఏ ప్రాపర్ కలెక్షన్ ఆ నైన్ అనే సంక్షన్ వదిలింది తప్ప మామూలుగా యాక్చువల్ గా సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాలు తొమ్మిది ఉన్నాయి కాబట్టి నైన్ అనే సెక్షన్ వదిలిందే తప్ప మన వాళ్ళు తెలుసుకుంటూ పెట్టుకున్న కాదు ఎందుకంటే ఆ లిస్టులో గ్రహం కాదు సూర్యుడు కాదు చంద్రుడు గ్రహం కాదు చంద్రుడు ఉంటాడు భూమి గ్రహం ఉండదు భూములైన కాహ్యం ఉంది కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారంటే ఆ భూములు బలముడుగా ఉంది సుఖులు ఎదుగుతూ ఉంటాయి ఇవన్నీ అనుకుని అలాగే ఎలా టైం చేసి ఆ లోకంగా కనపడుతున్న సూర్యుడిని ఇలాగ వీళ్ళు ఎక్కలేసి పెట్టుకున్నారు ఎందుకంటే ఆర్యహుతులు వరాహం హిరువులు పెట్టలే చేసేస్తాం వాళ్ళిద్దరు పెట్టలే అదేందరూ గ్రామంలో యొక్క సంచారం బయట నిర్ధారణ చేసి పెట్టారు అక్కడి నుంచి పట్టుకొచ్చి మీరు పెట్టుకున్నాడు ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై ఏడులో బుక్ చేసుకోండి ఒకటి తొమ్మిది పది పదిహారు పదహారు పదహారు నుంచి ఇరవై మూడు మంచి సంఖ్య నీకు సార్ లాక్కు వస్తుంది అనే క్యాలెండర్ లో పెట్టారు అలా ఆ క్యాలెండర్ పెట్టిన వాళ్ళు క్యాలెండర్ పెట్టిన వాళ్ళు వాళ్ళు ఒక స్కీమ్ లో పెట్టారు నేను రెండు ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఏడులో కుట్టాను రెండు వందల ఇది మంది పదకొండు ఇరవై ఇరవై ఇరవై ఆరు కుట్టిన పూర్మ ఆరు బ్యాంక్ నెంబర్ నీ బ్యాంక్ కూడా పెట్టలేదు వీడు పెట్టాడు ఆ రకంగా ఆర్యభుడు వరాహం మీద గ్రహాలు పెట్టారు వీళ్లు పెట్టారు ఈ గోలంతా వీళ్ళు పెట్టేది తర్వాత కాబట్టి వీడి పెట్టినంతా సత్యం అవుతుందా అవును అదేవిధంగా అంటే మీకు దృష్టాంతం చెప్తున్నాను సత్యం వీడు రాసి పుస్తకాలు వస్తుంటే సత్యం అవుతుంది ఇవన్నీ ఏం పుస్తకం పెడితే అవసరం అలాగే దాన్ని అలాగే అది ఎన్నికలలో వేస్తుంది సో కాబట్టి తార్కికులు చెప్పినటువంటిది పుస్తకాల్లో ఉంది కాబట్టి సుదర్భంలో ఆత్మధర్మములు అనే మాట మళ్ళీ ఆకాశము ఆత్మతి ఆత్మ ఇది చేయడం ఇప్పుడు ఆకాశం ఇంద్రియగోచరం కాదు శబ్దం ఇంద్రియగోచరం శబ్దం జోరు కనబడుతుంది కదా కాబట్టి ఇంద్రియ గోచరం అయినా అంటే ప్రత్యక్షముతూ ఉండే శబ్దము ప్రత్యక్ష భోజనము కానీ ఆకాశానికి గుణం అవుతుంది శబ్ద గుణకాశం అని మీరు చెప్తున్నారు కదా అలాగే ఇంద్రియ భోజన మనకి తెలుస్తూ ఉండే ప్రత్యక్షంగా తెలుస్తూ ఉండే స్వరుఖములు ప్రత్యక్షత్మక భోజనము కానీ ఆత్మకు ధర్మము కావచ్చు మళ్ళీ మనము అది అయితే కారణం కావచ్చు వీళ్ళని ఏకప్రత్య వీరత్వాహవర్చాలి చూడండి తెల్లని గోడ అని మీరు అన్నప్పుడు మీకు ఒకే జ్ఞానంలో గోడా తెలియాలి తెల్లదనము తెలియాలి ఒకే జ్ఞానం తెల్లదనము తెల్లదనము తెలుసుకోండి జ్ఞానము గోడ తెలుసుకోండి అది ఒకే జ్ఞానంలో భాగంగా తెలుసుకున్నాయి అప్పుడు ఒకటి కొద్ది విశేషం ఏమంటే ఇటుకేజ్ చూసినప్పుడు గోడ కనబడి మరి ఇప్పుడు గోడకు దోడన్ మానేసి అదేటో చూసినప్పుడు తెల్లదనం కనబడింది అప్పుడు ఇతర జ్ఞానము నుండి విషయమైన మరో జ్ఞానముందు విషయమైన గోడకి విషయం అవ ధర్మం అవ్వదు అంటే ఏక అంటే జ్ఞాన కాంబినేషన్ సింగిల్ కాంబినేషన్ షిప్ ఇదే టూ థింగ్స్ అంటారు ఆర్ హార్ దిగి కాల్పేషన్ అప్పుడు వన్ విగం శ్రీ మోహర్తి అయితే ఆదాయం అలా ఇప్పుడు మీరు దుఃఖము తెలిసింది దుఃఖం తెలిసింది లేదా సుఖం కలిసింది సుఖము కానీ దుఃఖము కానీ తెలిసినప్పుడు నేను కప్పి వేయబడి ఉంటుంది నేను ఫోకస్ లో కూడా నేను ఫోకస్ లోకి మీరు తెచ్చుకోవాలి మీరు నేను ఫోకస్ లోటి మీరు తెచ్చుకోవాలి దాన్ని మెడికేషన్ ఉంటారు అహం ప్రత్యయ నేను పోకుండా ఉండు అహం అనే ప్రత్యయంలో ఉండు నేరుగా ఉండదు మనుషులు నేరుగా ఉండరు అంటే రెండు సంసారాన్ని భావన చేస్తూ ఉంటారు అంటే వీరి వీరి ఫోకస్ లో సంసారం ఉంటుంది సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది తప్ప మేము ఉండదు ఏ సెల్ఫ్ సబ్జెక్ట్ కూడా ఉన్నా ఉంటారు తెలుగులో ఆత్మవిస్మృతి అని అంటారు అలాగే మీరు జీవితం చూస్తున్నాడనుకోండి నేను ఉంటుందా ఉండదు ఎవరికైనా వెళ్ళాడుతున్నాడనుకోండి నేను ఉంటుందా ఉండదు ఎవరికైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ గెస్ట్కి వెళ్ళాడనుకోండి ఆ ఎయిర్పోర్ట్ ఆ విమానం గెస్ట్ కూర్చుంటే నేను ఉంటుందా ఉండదు కాబట్టి ఇతర మునిగిపోయినప్పుడు మేము ఉండదు అలాగే నేను సుఖంలో ఉండిపోయే సుఖంలోనే పడిపోయాను అనుకోండి మేము దుఃఖమోడుగా ఎంచుకోండి నేను ఉండదు మీరు గుర్తు తెచ్చుకుని నేనుగా ఉండాలనుకోండి సుఖముండదు దుఃఖము ఉండదు కాబట్టి నేను అనుభవము సుఖ అనుభవము దుఃఖ సుఖ దుఃఖానుభవము అది వేరు వేరు ఫోకస్లో తప్ప ఒకే ఫోకస్ లో అర్థం కంగా ఉండదు మీ అనుభవాలను మీరు తెలుసుకోవచ్చు కాబట్టి సుఖ దుఃఖముడు ఆత్మ యొక్క ధర్మముడు కాదాము మీరు అనుభవ రూపంగా తెలుసుకోవచ్చు నేను మెడిటేషన్ అంటారు ఎప్పుడైతే మీరు అనుభవం అలా ధ్యానం చేసి సుఖ దుఃఖములు ఆత్మధర్మములు కావు అని ప్రత్యక్షంగా అనుభవం రూపంగా ప్రత్యక్షమైన అభిస్తాయి స్వానుభవం రూపంగా మీరు దాని అనుభవం మీరు పరిశీలించి పెట్టుకుంటారో కావట మీరు సుఖ దుఃఖముల యొక్క బంధం నుంచి బయటపడుతున్నారు ఏది ధ్యానము అంటారు మెడిటేషన్ అంటారు సాధారణంగా హవీస్ మెడిటేషన్ అని అడుగుతారు తప్ప వాటిస్ మెడిటేషన్ అని అడగలు హవీస్ మెడిటేషన్ అని అడగాలనుకోండి చెప్పి వాళ్ళు ఎవరిని గురువులు ఉంటారు వాళ్ళు ఏమని ఇస్తారు సో మెడిటేషన్ చేయాలంటే కొంతమంది కట్టుకోవాలని వాళ్ళు పెట్టారు చేసి మెడిటేషన్ రూజ్గా ఎదో పట్టుకోవచ్చు కొంతమంది పెట్టుకోకూడదు అధర్మస్థాలు కట్టుకోవాలి గతమస్తుతాలు కొంత ఉన్నాం పట్టుకుంటా ఉన్నాం అధర్మం వస్తుంది కాదని మనం వాళ్ళందరూ పట్టుకుంటున్నారు కానీ వాళ్ళందరూ మూర్ఖులు మీరు తెలుసుకొని పాటిస్తారా లేకపోతే అంధర్మయే మా నాన్న సంబంధాలు కాలేదు వాళ్ళ జ్ఞానం రాలేదు వయస్సు రాలేదని నేను వయస్సు వచ్చేస్తుంది మీ ప్రయత్నం వస్తాను కదా జ్ఞానానికి మరి జ్ఞానం అంటే మరి మీకు తెలుసు జ్ఞానం తెలిసే చెప్తున్నా దీన్ని మళ్ళా అలా చెప్పాలంటే తెలిసే కదా చెప్పలేదు మరి ప్రత్యోకే కంబినేషన్లో రూప భాగముగా లేవు గో ఓకే ప్రత్యక్ష విషయ ప్రత్యయ ఆత్మన విషదీకరణముపద్యతే చూడండి సుఖమును తెలుసుకునే కాగ్నిషన్ నిత్యక్షంగా తెలుసుకోకున్న సుఖం ఆ కాగ్నిషన్ వెళ్ళు ఆత్మ అనేది నేను నేను యొక్క మూలములో ఉన్న చైతన్యము అనేది మీరు పని గట్టుకునే దాన్ని అది అది ప్రత్యక్షంగా తెలిసి ఇది కాబట్టి పని కట్టుకుని ఊహ చేసుకుని మీరు అనుభవాన్ని తెచ్చుకోవాలి అది ఆత్మ నేను నేను అనే అనుభవం ఉన్నది నేను ఎక్కడి నుంచి కూర్చోాలి ఆ శబ్దములకు గోచడము కానీ మనస్సుకు అతీతమైన నేను మూలం నందులే అది ఎరుక ఆ చైతన్యము అది ఆత్మ అని అంత సాపత్రయం పడాలి ఆత్మ సుఖ దుఃఖాలు ఎదుర్కొండగా ముఖం మీద కొట్టొచ్చినట్టుగా కనపడుతూ ఉంటాయి ప్రత్యక్షంగా కాబట్టి ప్రత్యక్ష విషయమైనటువంటి సుఖ దుఃఖాలు నిత్యానుమేయమైన అంటే సర్వకాలంలో ఎందుకు కూడా కేవలము మీరు ఇతర విషయంలో నుండి బుద్ధిని ఉపసంహారం చేసి బుద్ధిని విలీనం చేసి తన స్వరూపమునందు నిలిచి ఉన్నప్పుడు మాత్రమే అనుభవానికి వచ్చేటువంటి ఆత్మతోటి ఈ ఎప్పుడు ప్రత్యక్షంగా ఎదురకుండా కనబడేటువంటి సుఖ దుఃఖాలని ముడిపెట్టడము ఇక్కడ తెలుగులో రాశారు చూడండి మీరు ఆత్మ మరియు సుఖత్వము లేక వ్యక్తిత్వము వ్యక్తిత్వము లేక సుఖిత్వము ఒకే జ్ఞానములో విషయముల కూడా పొసటదు సుఖమును కూడా గ్రహించే అంటే తెలుసుకునే ప్రత్యక్ష జ్ఞానములో ఆత్మను విషయముగా అంటే తెలియబడేదిగా చేయట పొసటదు ఏ విధంగా అనుమానము చే మాత్రమే గ్రహించబడుతున్నదికట్లో ఏమని చెప్పారంటే ఆత్మ నిత్యాన్మేయము అనే సాంఖ్యవాదుల అభిప్రాయం అనుసరించి ఈ మాట చెప్పబడినది అంటే సాంఖ్యం వివేక ప్రధానమైన శాస్త్రం వాళ్ళు సాంఖ్యులు ఏమని చెప్పారంటే సుఖదుఖములు ఆత్మ ధర్మములు కావు అని చెప్పారు అది మా ప్రతి ధర్మములే తప్ప ఆత్మధర్మములు కావు అని దానికోసం వాళ్ళు ఏమని చెప్పారంటే సుఖరుఖములు ప్రత్యక్ష గోచరములు అవుతూ ఉంటాయి ఆత్మ నిత్య అనునేయము అని వాళ్ళు చెప్పారు శంకరులు ఏం ఆ పీస్ ని ఆ పార్టీని ఆయన ఇక్కడ అభిప్రాయం ఆత్మ అనుమాన గోచరము ఉన్న కదా అన్నది కాదు టాపిక్ ఇక టాపిక్ ఏంటంటే సుఖరుగంలో అందుకోసం వాళ్ళు చేసినటువంటి ప్రణాళిక ఒకటి ఉన్నది వివేక ప్రణాళిక వివేకమును బాగా హైలైట్ చేసేటువంటి స్కీమ్ దాన్ని తాత్కాలికంగా స్వీకరించి అలా చెప్తున్నారు వేకారంటే ఆత్మహత్యాన్మేయము అనే సంఖ్యవాదుల అభిప్రాయాన్ని అనుసరించి ఈ మాటికొండీ ఆత్మప్రత్యక్ష కాదని చెప్పుకోయట మాత్రమే తాత్పరికము అంటే తాత్పలి ఆత్మను కూడా జ్ఞానంలో విషయముగా చేసే పక్షంలో ఆత్మ ఒక్కటి వేయగనుక విషగి ఉందని పరిస్థితి పోషిస్తుంది ఆత్మను కూడా తెలియబడేదిగా చేశాడనుకోండి ఆత్మ తెలియబడేదిగా చేసేస్తే ఆత్మ ఒక్కటే ఉన్నది రెండు ఆత్మ లేదు ఒకటే ఆత్మ ఉన్నది ఈ ఆత్మ విషయమైపోయింది ఇంకా విషయం ఏది ఉండదు అలాంటి పరిస్థితి వస్తుంది విషయీ లేదు విషయము ఉండలేదు కానీ విషయే లేదు అనే పరిస్థితి వస్తుంది విషయం లేదు అంటే దాన్ని నాస్తికవాదము అంటారు లేదు వాదులు లేదు అని చెప్తారు అదే ఈ కారణం కావాలి సత్య విషయీకరణే ఆత్మన విషయ భావ ప్రసంగ మీరు సుఖము విషయము సుఖము ఆత్మ యొక్క ధర్మము కూడా విహేవ్ చేసి పెట్టారు సుఖము ఆత్మలోనూ కూడా విహేవము అప్పుడు ఇంకా ఆత్మ ఉండదు ఆత్మ విషయం అయిపోయింది విషయలేని పరిస్థితి వచ్చు కాబట్టి ఏ రకంగా చూసుకున్నా ఆత్మస్వరూపానికి సుఖ దుఃఖాలకి మధ్యలో గేపు ఉంది తప్ప ఆ రోజు కలిసి మాత్రం లేవు కాబట్టి ఆత్మ నుంచి సుఖ దుఃఖములు లేదు ఈ మాట లోకంలో చెప్పారనుకోండి వాళ్ళు ఆశ్చర్యపోతారు అలా కూడా ఉంటున్నా నేను దేహము ఇంద్రియము మనస్సుతోటి మమేకమైతేనే మీకు నా సుఖ దుఃఖములనే మీరు దేహేంద్రయాదులను సాక్షిగా దర్శించగలిగితే అది సాక్ష్యములే వాటి ఎందుకు వచ్చిపోతూ ఉండేటువంటి సుఖ దుఃఖములు కూడా సాక్ష్యం ఇదే అభిప్రాయాన్ని అదే మంది మహాపురుషులు దీన్ని ఈ ఇన్వెస్టిమంటాడంటే కాన్షియస్నెస్ అంట కాన్షియస్నెస్ ని మీరు అన్వేషించి తెలుసుకోవాల్సిన విషయం సో అసలైన శిజిచువాలి అయితే కాన్షియస్నెస్ ని అన్వేషించడమే మీ కాన్షియస్నెస్ ని మీరు పరిశీలించమని తెలుసుకోవడమే అసలైన శినిచ్చు అని మనం అసలైన స్పిరిచువాలిటీ ముందుకెట్ చేస్తాం ఇప్పుడు బుద్ధుడు బుద్ధుడు ఉన్నాడు బుద్ధుడు ఏం చేశాడు ఆయన కాన్షియస్ వచ్చింది ఇన్వెస్టిగేట్ చేశాడు ఆయన స్పిరిచువల్ అలాగే మోకంలో ఏం చేశాడు వాటికి జగత్తుని ఇన్వెస్టిగేట్ చేశాడు బుద్ధుడు ఆంతర జగ్కుని ఇన్వెస్టిగేట్ చేశాడు ఇన్వెస్టిగేట్ చేసి అక్వెస్ట్ చేశాడు చేశాడు అలాగే యువతనికి లాస్ట్ అనుభవానికి వచ్చాయో లాస్ట్గా దర్శించినాడో అదేవిధంగా బుద్ధుడు కూడా ఆత్మపత్వాన్ని దర్శించాడు దర్శించి బుద్ధుడైనాడు ఆ విధంగా బుద్ధుడయ్యాడు ఆయన యువత సైంటిస్ట్ అయినట్టుగా ఆయన బుద్ధుడైనాడు బుద్ధుడు అంటే జ్ఞానం గలవాడు అని ఇప్పుడు బుద్ధుడేమో నాకు మంచి మాటలు చెప్పాడు వాటి మనం ఏం చేసాం పుస్తక వాటిని పెట్టేసి వాటినన్నిటినీ వాటి వాటి చుట్టూ ఒక మతాన్ని నిర్మాణం చేసి నిజం ఒక నిజమును నిర్మాణం చేసి ఆ మాటలకి పుస్తకాలు ఆ పుస్తకాలకి ఊలు గోపురాలు ఆ బుద్ధుని విగ్రహాలు వాటిని పెట్టడానికి మళ్ళీ ఊలు గోపురాలు తయారు చేసి మనం ఏం చేశామంటే ఆ బుద్ధుని యొక్క అన్వేషణ ఏదైతే తమతో యొక్క సాక్షాత్కారము యొక్క దర్శనం ఏదైతే తడంతో దాన్ని ఒక మతం స్థాయికి తీసుకొచ్చి ఒక విని సిస్టమ్ స్థాయికి తీసుకొచ్చి ఒక సెక్టర్ అనే లెవెల్ కు తీసుకొచ్చి దాన్ని ప్రయాక్ చేసి పెట్టాలి దాంట్లో ఏమైంది బుద్ధుని యొక్క దర్శనము మనకి లేదు మనం బుద్ధుని చుట్టూ నిర్మించిన మతమును అను అనుసరించి మాత్రముగా బుద్ధ మతానుయాయులుగా ఉన్నాం తప్ప బుద్ధుని దర్శనం అనేది తర్వాత ఎకడమి విషయల్స్ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు మనం ఏం చేస్తాము మతం పేరుతో రిచువల్స్ చేసుకోం బుద్ధుడు విగ్రహం పెట్టేదానికి అభివేకం చేయడం ఎకరా నీళ్ల విగ్రహానికి అభివేకం చేశారు బుద్ధుడు విగ్రహానికి అభిలేకం చేయడం అభివేకం చేయడం అంటే నీళ్లతో అభిషేకం అన్నది అసలు స్టాండ్ రేట్ నీళ్లతో అభిషేకం స్టాండ్ రేట్ పాలతోటి నేను తోటి అభిషేకం చేస్తారు నేర్తో మీరు మామూలుగా ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నీళ్ళతో స్నానం చేస్తారు అప్పుడప్పుడు మూడెళ్ళు స్నానం చేస్తారు అభ్యంగా స్నానం అప్పుడప్పుడు చేస్తారు ప్రతిరోజు చేయగలుగు అలాగే దేవుడికి అభిషేకం చేసేటప్పుడు నీళ్లు అభిషేకం స్టాండ్రెడ్ పాలు పెరుగు ఇత్యాదులు ప్రజ్యామృతములని వచ్చింది ఇప్పుడు మనమేమో ఆ పాలు పెరుగు పెళ్లి అయిన పట్టుకొచ్చి బుద్ధుడు ఎందుకంటే పోస్తూ ఉంటాము ఆ అక్కడ అభిషేకాలు చేస్తూ ఉంటాము దేవాలయం పెట్టడము దాని చుట్టూ సిస్టమ్స్ పెట్టడము రిచువల్స్ తయారు చేయడము రిట్యువల్స్ నిర్మాణం అవుతాయి క్రమంలో ఆ రిజ్యువల్స్ దేశంతో కూర్చోవడము ఆ విని విషన్ పెట్టి కూర్చోవడము దానివల్ల ఏమవుతుందంటే ఒక జీవిత కాలంలో బుద్ధుని దర్శించేలా సత్యాన్ని దర్శించే ఛాన్స్ ఎవరికి వెళ్ళి ఇది సమాజం ఆ విషయంలో ప్రీస్ సేవ చేస్తారంటే ఒక మతం కింద మార్చి వాళ్ళు చేసేటువంటి డిస్టర్వీస్ ఇస్తారు కదా ఇంకా ఎవరికి విషయం ఉండదు అందరూ కూడా ఈ మతాన్ని మన శంకరాజాల విషయం కూడా మనం చేస్తుందంటే ఇంకా ఎక్కడ మీషేమ్స్ ఉంటారు వాళ్ళు ఇంకో స్టేప్ డౌట్స్ పోతారు చేస్తారంటే బుద్ధుని చెప్పిన ఫిలాసఫీ బుద్ధుని యొక్క సాక్షాత్కారం ఏదైతే కలదో దానికి ఒక ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అనే ఒక షేప్ని ఇస్తారు దానికి ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అనే షేప్ని నిర్మాణం చేసి ఆ నాలెడ్జ్ లో వాళ్ళు మంచి ఉద్దంధ పద్ధతులుగా తయారయ్యి వాళ్ళు ఎకడమిక్ పొజిషన్స్ ఆక్రమించి ధనాన్ని సంపాదించుకో లోపల ప్రత్యక్ష పడక ఆవశ్యతలు ఇస్తారు సో ఈ ప్రొఫెసర్ ఆఫ్ ఉద్యోసీ అవుతారు తప్ప ఇంజనీరింగ్ సాక్షాత్కారం వారికి ఉండదు విజయ దర్శనము అడిగితే ఉండదు అంటే ఎవరికి ఉద్యోగించిన సత్యాన్ని అదే సత్యాన్ని తెలుసుకున్నటువంటి మహాపురుషులు ఎవరు కొద్ది ఉంటారు అన్ని కాలంలో ఉంటారు బుద్ధుడు దర్శించినట్టుగా వాళ్ళు దర్శిస్తూ ఉంటారు కూడా మీకు అనుభవాన్ని కనపడరు ఎవరో మరో మరో ఈ ఉదిష్ట రైతీయ సుమా సంఖ్య బాగా పెరిగిపోతుంది ఈ ఎకరం సంఖ్య పెరిగిపోతుంది మీరే మీరు ఉంటారు అర్థమైనటువంటి పరిస్థితి చక్రాజార్ విషయంలో సంఖ్య శక్తి అంతేతా విపూరమైన పరిస్థితి కనబడుతుంది శంకర జయంతి అని పేరు పెట్టి ఈ దేవాలయాలు అక్కడ పూజలో అభిషేకాలు చేసేసుకుంటాడు తొంభై ఎనూరు వందలో వందలో ఒకడు శంకరాచార్య భాష్యాలు మూలం సాగుతంగా పారాయం చేసి కొన్ని అసలు ప్రశ్నించకపోతారు ఖచ్చితంగా ఇవాళ తొంభై తొమ్మిదవ ఇంకొకడు ఉంటే వింటే శంకరాచార్యులు దర్శించినటువంటి సత్యాన్ని దర్శించే మహాత్ములు ఎవరైనా ఒకటి ఉంటే పోతాం ఏదో అసత్యము శుభ దుఃఖములు ఆత్మధర్మములు పరోక్షం చే ఆత్మ పేదవి శుభదుములు విషయము అన్నప్పుడు శుభదుఖములు ఆత్మధర్మములు కావు అని తెలుస్తుంది కానీ ఆత్మ కూడా విషయమని అనుకోండి సుఖ దుఃఖములో విషయము ఆత్మ కూడా విషజము అయితే ఒక దుఃఖంలో ఆత్మధర్మములు కావడానికి అభ్యంతరం లేదు ఆత్మ విషయం కనుక అయితే విషయం లేకుండా పోతుందని కదా నీ బెంగ నేను ఇప్పుడు ఆత్మ రుణుడు అవుతుంది విషంగి అవుతుంది విషయము కాబట్టి విషయం లేకుండా పోయిందనే బెంగ నువ్వు పెట్టుకోవటం ఆత్మ విషయీ సుఖ దుఃఖములు విషయములు కదా ఎలా ధర్మాలు అవుతాయి అనేటువంటి అధ్యక్ష లేదు అదే ఆత్మ విషయము కూడా కాబట్టి విషయము కూడా ఉంటుంది కనుక సుఖ దుఃఖములు ఆత్మకి ధర్మములు అదే ఆత్మ విషమీ కనుక విషము లేకుండా అయిపోయింది తెలుసుకునే తత్వము లేకుండా అయిపోయింది అనేటువంటి సమస్య ఉండదు కాబట్టి ఆత్మ విషయము విషయీ రెండు అవ్వచ్చు కదా అలా ఎప్పుడైనా అవుతుందా దీపముంది దీపము ప్రకాశిస్తుంది ప్రకాశింపేస్తుంది అలా దీపము చూపించేదా చూడబడేదా చూడకుండా చూపించేది అదే చూడబడేది ప్రకాశించేది అదే ప్రకాశింప చేసేది కూడా అదే అలాగే ఆత్మ తాను స్వయంగా ప్రకాశిస్తూ విషగి ఇతరములను ప్రకాశింపజేస్తూ విషయ తాను స్వయంగా ప్రకాశిస్తూ విషయము అవుతుంది ప్రకాశింపజేస్తూ విషయం ప్రకాశిస్తూ విషయము తెలుసుకుంటూ విషయి అనుతూ విషయము దీపం ప్రకాశిస్తోంది ఇతరములను ప్రకాశింపజేస్తుంది తాను కూడా ప్రకాశిస్తోంది ఇతరములు ప్రకాశింపజేసినప్పుడు దీపము విషయం అవుతుంది తాను ప్రకాశించేప్పుడు విషయం విషయము అవి అలాగే ఆత్మ సర్వము తెలుసుకుంటూ విషయం తాను స్వయంగా ప్రకాశిస్తూ విషయము అవుతుంది ఒకసారి ఆత్మ విషయం అని చెయ్యి అంటే సుభదుఖములు విషయము ధర్మం ఏమీ ఉండదు అంటే అర్థమంది సుభదుఖములను తెలుసుకునే ఆత్మ విషయం అవుతుంది సుఖము అని తెలియగానే ఆత్మ అనుభవికి వచ్చేసి ఆ సుఖాన్ని తన ధర్మం చే తెలుసుకుని వెళ్ళడం అనుకుంటా ఉంది ఆ విధంగా అలా ఉంటుంది అని కోర సి సమస్య వస్తుంది తెలిసిన ఎక్కడికైనా ఉంటుంది తెలుసు ఎక్కడికైనా తెలుసుకుని అనుభవంలో తెలుసుకోవాలి ఆత్మ ఒకేసారి విషయ్యి విషయము అవలేదు ఇప్పుడు గోడ ఉన్నప్పుడు గోడకి ఇటువైపు కానీ అటువైపు కానీ మీరు ఉండగలుగుతారు కానీ ఒకేసారి ఇటు అటు కూడా ఎలా ఉండగలుగుతారు ఉండలేదు నువ్వు బీజేపీలో ఉంటారు లేదా కాంగ్రెస్ లో ఒకేసారి బీజేపీ అండ కాంగ్రెస్ కూడా ఎలా ఉండగలుగుతారు ఉండలేదు కాబట్టి ఆత్మ విషయ అయినప్పుడు విషయము కాదు విషయము అయినప్పుడు విషయం కాదు ఇప్పుడు ఆత్మ విషయము అంటే ఇక విషయం కాదు విషయం కాకపోతే సుమరుఖములు విషయములు ఉన్న ఒక ఆత్మ బిల్లు కాలేదు అయితే దానికి ఇంకో పాయింట్ ఆత్మని రెండు ముక్కలు పెడతాం ఓ మొక్క విషయం అవుతుంది ఇంకో ముక్క విషయము అవుతుంది అంటే ఓ కాలం బిజెపిలో పెట్టు ఇంకో కాలు కాంగ్రెస్ లో పెట్టాలన్నట్టుగా అలా ఏమన్నా జయించా చేస్తే విషమి అయిన ఆత్మ ఉంటుంది ఓ ముక్క విషయం కూడా అయింది కనుక ఈ శుభ్రంలో ఆ ముక్కకి విశేషణాలు అవుతాయి అప్పుడు మనకి సరిపడుతుంది అన్నానికి వీళ్ళు ఎందుకు ఆత్మ ఎందు మొక్కలు లేవు కుక్క చేసుకున్న ముక్కలు చేసే ఒక ముక్కలు ఒకరో ఒక ముక్క బయట పెట్టచ్చింది ఆకాశాన్ని తీసుకున్న ముక్కలు ఎందుకంటే ఆకాశంలో ముక్కలు వినడం అలాగే మేములో ముక్కలు ఉండడం నేనులో ముక్కలు ఉంటే ఓ ముక్క తెలుసుకుంటూ ఉంటుంది ఇంకో ముక్క బయటకు వెళ్ళి తెలియబడేవిగా అని సుఖ రుఖములతో కలుసుకుంటాయి చూడండి అలా నేను అజ్ఞానం లేదు జ్ఞానం నేను సుఖదుఖములను తెలుసుకునేదే తప్ప సుఖదుఖములతో కలిసిపోయి వాటిని ధర్మములుగా చేసుకునేది మాత్రము అది నాగ కనుక సుఖదుఖములకు ఆత్మకు మధ్యలో గ్యాప్ ఉంటే మీరు ఆ గ్యాప్ ని పట్టుకోవచ్చు ఎలా పట్టుకోవాలి ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకోవాలి ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి మీకు సుఖం వచ్చింది సుఖంతో మొదలు పెట్టాలి సుఖంలో మొదలు పెట్టండి ఎలా మొదలు పెడతారు నేను ఇంటికి అమరాజు చక్కని ట్రాఫిక్ ఏసీ ఇచ్చా దైవకు ఇచ్చిన అది ఇచ్చే ఈవెంట్ ఇచ్చే సుఖము వచ్చింది అప్పుడు నేను ఏం చేస్తాను ఈ సుఖము సాక్షి ఆలోచన వచ్చింది నాతో మొదలైపోయిపోయి నా అంత ఎలా మొదలు చెప్తాను సాక్షి ఆలోచన మంచిది అనుభవానికి వస్తుంది నువ్వు ఈ సుఖము నేను ఉన్నాను ఇది సుఖం నేను నేనే ఇది సుఖం అని ఆ విధంగా కేసు గ్రేస్ అంటే గ్రేస్ ఫుల్గా ఆ సాక్షిగా చేయాలి అవుతుందని ఆ తర్వాత ఎవరిలో ఏదో పక్షంగా మాట్లాడతారు ఏదో పక్షంగా మాట్లాడమో తెచ్చడమో ఏదో చేస్తారు చక్కడ మాట వెళ్ళకపోవడము అంటే కాపీ ఒక ఎక్కడైతే అయితే కొంచెం దాగే కదా దాడి అందమువచ్చు పలికినప్పుడు కొంచెం మనస్సు చిక్కు మనసు దుఃఖంతో సహజం మీ పర్మిషన్ తీసుకుని రాదు దుఃఖం ఇంకొక వచ్చి కూర్చుంటూ దాడులు ఈ దుఃఖం ఏంటి ఈ దుఃఖం ఏంటి ఈ కాపీ కార్యక్రమం అనేది అది బిగ్గెస్ స్పెషల్ మ్యాటర్ బే అది తాగినా ఒకటే తాకున్నా ఒకటే పెద్ద తేడా ఏం పడుతుంటాయి వాళ్ళు ఒకప్పుడు మనం ఒక అందుబాటు వస్తే ప్రేమతో ఇచ్చినా ప్రేమతో ఏమి ఉండకపోయినా పెద్ద తేడా ఏమండదు ఈ ప్రేమ అనేది ఒక పెద్ద తేడా ఆత్మనష్ట కామాలు ఏమి అది డాక్టర్ ఏమి క్లీన్ గా డాక్టర్ ట్రూత్ ఏమీ లేదు అనుకూలమైనప్పుడు ప్రేమ కాబట్టి ఇప్పుడు అనుకూల ప్రతికూలాలను వీటి మొన్న ప్రాముఖ్యం ఇవ్వాల్సింది అనే కార్యకర్త పట్టించిన ఇచ్చిన వాడు దుఃఖపడతారు తప్ప తీసుకున్నవాడు ఎక్కువ దుఃఖపడాల్సిందే నోటుకు వచ్చినట్టు వల్ల ఇచ్చిన వాడు పడుతున్నాడు పాటు రిమీలో సమయంలో ఎలా ఉన్నాడు నిర్మతి నీయ ఇచ్చినప్పుడు ఇష్టం ఉన్నట్టు మోలు విప్పితే ఎలా మారితే మోలు విప్పడం గోలు ఇచ్చే మోడీ గారిని ఇచ్చి పెట్టుబడి ఉంటాయి ఆయన ఏ విషయంలో ఉండదు అలా ఉండకూడదు తప్ప ఎప్పుడు అలా తిస్తూ ఉండకూడదు ఇప్పుడు ఎవరైనా మోడీ గారే అనుకుంటుంది రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు రాజ్యం చేస్తున్నట్టు ఈమెట్ చేస్తున్న స్పోయినటువంటి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి మనం ప్రతిరోజు అతని మీద నిండూ ఉండడం సంతి అలా తెలుసుకోవడం తప్పు కాదు అందులో ఆయన కొత్తలు సరికోపడతాయి తీసుకున్నది నాకు పనిచేయడం ఇవ్వడం ఆయన ఆయన నేను ఆలోచించాలని కూడా ఆలోచించాను వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఆయన రిప్లై ఇవ్వడు మేము చెప్తున్నాము అసలు ఎప్పుడు ఆయన నిర్వేశించడు ఇంట్లో పేరు కాదు ఈ పనులు చేసుకో మీ పొజిషన్ కాపాడుకో ఆయన మీ జోలికి రాదు అని చెప్పిన పాపం చెప్పారు మిగతా పార్టీ వాళ్ళు చెప్పారు వెంటూనే ఉంటాడు ఈయన ఏమీ మాట్లాడదు తర్వాత ఇన్స్ప్రక్షన్స్ ఇచ్చాడు నన్ను తిట్టిన వాళ్ళని మీరేమీ అనవచ్చు కూడా ఇన్స్ప్రక్షన్ ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు మిమ్మకు మీరు చెప్పినట్టు ఈ ఇంటికి మీరు ఒకరిని ఇస్తే పని మంది మిమ్మల్ని తిరిగి చెప్పారు కదా కాబట్టి నీకు ఇచ్చి వాళ్ళు తెలియదు కొన్ని నువ్వు తెలిసి ఇచ్చేవాళ్ళు చెప్పితే బహుశాతం కరెక్ట్ అయి ఉండకపోవచ్చు కానీ అందరినీ కరెక్ట్ కరెక్ట్ అని తిచ్చి తిచ్చి తిట్టి ఇప్పుడు వీళ్ళందరూ చేరకపోతే ఇంకో గ్రూప్ వచ్చి ఆయన చేస్తున్నారు కాబట్టి ఎవరైనా మమ్మల్ని పక్షంగా మాట్లాడితే ఎక్కువ మనం దుఃఖించాల్సింది ఏమీ లేదు కాకు దుఃఖానికి అదే లేదు అని జాగ్రత్తగా పరిశీలించారు అనుకోండి అది ఆ విధంగా సుఖ దుఃఖములనేవి మనమే నెంబర్ వన్ నెంబర్ టూ ఒకటో సుఖముఖములు మనం నిర్మాణం చేస్తున్నట్లు కాకుండా యథార్థంగానే మన ఇచ్చే వ్యతిరేకంగానే అవి మనల్ని పీడిస్తున్నాయి అనే సందర్భంలో కూడా వాటిని సాక్షిగా ఆ డిస్కవర్ చేసి ఈ దుఃఖము యొక్క స్వరూప పెట్టింది అని చూసుకుంటే అది దుఃఖమే కాకుండా అయిపోయింది కాదు కాబట్టి ఆత్మధర్మము సుఖ దుఃఖములు అనే మాటని మీరు పక్కన పెట్టాల్సి ఉంటుంది అయితే దీంట్లో ఇంప్లికేషన్స్ లేదో విజయనలేదో సుఖదుఖంలో ఆత్మధర్మములు కావు అని నేను ఎప్పుడైతే నేర్చుకున్నానో మీ సుఖ దుఃఖం పెద్ద జరిగి అన్న ఒకటి మన జీవితాల్లో గట్టిగా బాతికిపోయి ఉన్నది అంటే ఎట్లా మీరు స్పిరిచువాలిటీలోకి ప్రవేశించినట్లు అవుతుంది బింండితందాడిలం కాచుందదాటక Και 컬러� reagитан లిం어서.